ఈరోజు ఇరవై మూడు మార్చ్ రెండు వేల సంవత్సరం స్థలం తిరుపతి నేను మీ అందరికీ తెలిసిన పిరమిడ్ మాస్టర్ డి శివప్రసాద్ మరొకసారి మనమందరం బ్రహ్మశ్రీ పత్రికారిని కలుద్దాం మరొకసారి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి మూల సిద్ధాంతమైన ఆనాపానసతి గురించి తెలుసుకుందాం పత్రికారు మీరు ఎన్నో వేలసార్లు ధ్యానం గురించి ఆనాపానసతీ గురించి చెప్పే ఉన్నారు అయినా ఎప్పటికప్పుడు ఈ ఆనాపానసతీ అన్న సబ్జెక్టు సనూతనంగానే ఉంటోంది కనుక మరొకసారి ఈ ఆనాపానసతీ మీద పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి మహాప్రసాదాన్ని ఇస్తారని నా ప్రార్థన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు ఓకే డి శివప్రసాద్ గారు ఈరోజు మనం మరొకసారి ఈ ఆనాపాన శక్తి గురించి తెలుసుకుందాం సవివరంగా తెలుసుకుందాం మీరు అన్నట్టు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మూల సిద్ధాంతము ఆనాపాన సతి అంటే ఇది బుద్ధుడు గౌతమ బుద్ధుడు రెండు సంవత్సరాల క్రితం పాలి భాషలో ఉపయోగించిన పదము పాలి భాషలో ఆన అంటే ఉచ్ఛ్వాస అపాన్ అంటే నిశ్వాస సతి అంటే కూడుకుని ఉండడం కనుక ఆనాపాన సతి అంటే శ్వాసతో మనం కూడుకుని ఉండడం తెలుగులో మనం దాన్ని అనువదించుకోవాలంటే శ్వాస మీద ధ్యాస అని మనం చెప్పుకుంటున్నాం ఈ ఆనాపాన సతి అనేది ప్రపంచానికి సకల ఋషులందరూ కూడాను కలిసికట్టుగా ఇచ్చిన అద్భుతమైన వరం ఈ ఆనాపాన సతి అనేది పశువును పశుపతిగా చేసేది పశు అంటే జంతువుతో సమానం పశుపతి అంటే తన యొక్క జంతుత్వానికి తాను ఆధీనుడు కాకుండా తాను పతి అంటే యజమాని కావడం మనిషి ఒక జంతువు ఒకనొక పశువు జంతు ప్రపంచంలోని ఒకనొక స్పీసీస్ ఈ హోమోసాపియన్స్ మానవ జాతి జంతు జాతిలో ఒకనొక జాతి మానవ జాతి అంటే ఒకనొక పశువు ఈ పశువు తనను తాను తెలుసుకుని తనకు తాను పతి కావాలంటే పశు కావాలంటే దానికి మార్గమే ఈ ఆనాపానసతి దీన్నే పాశుపతాశ్రం అను కూడా మనం చెప్పుకోవచ్చు అంటే పశుపతికి యొక్క అస్త్రం పశువులను పశుపతి చేసే అస్త్రము పాశుపతాశ్రము ఆనాపానసతి పాశుపతాశ్రంతో సాధించలేనిది అంటూ ఏమీ లేదు అలాగే ఆనాపానసతితో సాధించలేనిది ఏమీ లేదు ఆనాపానసతి సర్వరోగ నివారణి ఆనాపానసతి సర్వభోగారిణి ఆనాపానసతి సర్వజ్ఞాన ప్రసాదిని కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క మూల సిద్ధాంతము ఆనాపానుసతి అయింది ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో రెండు దశలు ఉన్నాయి ఒకటేమో ఉపాసనా దశ రెండవదేమో విపసనా దశ ఉపాసన అంటే అది నోట్ లోంచి చేసే క్రియా విపసన అంటే అది ముక్కు ముక్కులోంచి నాసికలోంచి మొదలవుతుంది మూడవ కంటి దగ్గరికి పోతుంది ఉపాసన అనేది మంత్రోచ్చారణ ద్వారా మంత్రోపాసకులు చేస్తుంటారు మంత్రము చెప్పి చెప్పి చెప్పి చివరికి ఒకనొక నిశ్శబ్ద స్థితికి మంత్రరహిత స్థితికి చేరుకున్నప్పుడు అప్పుడు కొన్ని దివ్యదృష్టి రూపాలు కనబడతాయి అంతవరకే ఆగిపోతుంది ఆ దివ్యదృష్టి రూపాలు తో ప్రాథమిక దశలో సంచరించడమే ఉపాసకులు సాధించేది అంతకన్నా పైకి సంపూర్ణ దివ్య దృష్టి అనేది ఉచ్చారణతో మంత్రోపాసనతో మొదలుపెట్టే మొదలుపెడితే అది సాధ్యం కాదు సంపూర్ణ దివ్య దృష్టికి చేరుకోవాలంటే అంటే సంపూర్ణ విపత్సనకు చేరుకోవాలంటే మార్గము మంత్రోపాసన కాదు ఆనాపాన సతి ఐదవ శరీరం వరకే చేరుకుంటారు అంటే ఐదవ చక్రం వరకే చేరుకుంటారు విశుద్ధ చక్రము అలా చేరుకున్న వారికి ఆరో చక్రం అంటే ఆజ్ఞా చక్రం సుదర్శన చక్రం యొక్క ఛాయల కనబడతాయి అందులో పరిపక్వత సాధించరు అలా కాకుండా మంత్రోపాసన నోటితో చేసే క్రియని వదిలిపెట్టేసి ముక్కుతో చేపట్టే క్రియని అందుతో మొదలు పెడితే దివ్యదృష్టి అచిరకాలంలో సంప్రాప్తించి అద్భుతమైన దివ్యదృష్టి సంపన్నులు అయి ఆత్మ విజ్ఞానము అపారంగా లభిస్తుంది ఏడవ స్థితికి చేరుకుంటారు సహస్రార స్థితికి చేరుకుంటారు అచిరకాలంలోనే సెవెంత్ బాడీ నిర్వాణమయ కోసం దుఃఖరాహిత్యము సంభవిస్తుంది విపసన ద్వారా దుఃఖరాహిత్యము సంభవించదు ఉపాసన ద్వారా భారతదేశంలో హిందూ సంప్రదాయంలో ఉపాసన ప్రథమ స్థానాన్ని అలంకరించింది బౌద్ధ సాంప్రదాయంలో విపసన ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది ప్రాచీన హిందూ సాంప్రదాయంలో కూడాను ఉన్నది విపత్సనే గాని ఉపాసన కాదు ఆ తర్వాత దిగజారిపోయి విపత్సన నుంచి అది ఉపాసనకు చేరింది ఉప అంటే సింహాసనం అంటే ముఖ్యమైన ఆసనము ఉప అంటే అది పక్కనున్న ఆసనము రెండవ తరగతి ఆసనము చిన్న ఆసనం అనమాట ఉప ఆసనం అంటే చిన్న ఆసనం మంత్రోచ్చారణ అనేది చిన్న ఆసనము అది ప్రధాన ఆసనం కాదు విపసన అనేది సింహాసనం ప్రధాన ఆసనం అక్కడే మనిషి రారాజు అవుతాడు సింహం అవుతాడు పశుపతి అవుతాడు కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వార్ యొక్క సిద్ధాంతంలో ఉపాసనకు వ్యతిరేకము విపాసన యొక్క సైతం కనుక ఈ ఉపాసన విపసన అని రెండు పదాలు తెలుసుకుంటే మనం ఈ ఆనాపాన సతికి అద్భుతంగా మొదలు పెడతాం అనాహత చక్రం అంటే మౌనం ఎక్కడైతే ఆహతం లేదో చప్పుడు లేదో ఫ్రిక్షన్ లేదో మంత్రోచ్చారణ అనేది మణిపూరక చక్రం నుంచి మొదలవుతుంది అది అంటే మూడో చక్రం నుంచి మొదలుపెడుతుంది అంటే గొప్ప గొప్ప మణులాంటి మంత్రాలను ఉచ్చరించి మణిపూరకం అది అనాహతం అనే స్థితిలో చేరి చివరికి విశుద్ధం అనే చక్ర చక్రానికి చేరుస్తుంది ఐదవ చక్రాన్ని చేరుస్తుంది ఆనాపానసతి అన్నది డైరెక్ట్గా విశుద్ధ చక్రం స్టార్ట్ అయ్యి మరి ఆజ్ఞా చక్రం ద్వారా ఏడవ స్థితికి చేరుకుంటుంది హయ్యెస్ట్ స్థితి ఏడవ స్థితి ఆ ఏడవ స్థితిని చేరుకున్నవాడే ఏడుకొండలవాడు గ్రాండ్ మాస్టర్స్ కనుక ఎవరైనా మాస్టరు గ్రాండ్ మాస్టర్ కాదలుచుకుంటే గురువు పరమ గురువు కాదలుచుకుంటే వాళ్ళు సతినే చేపట్టాలి మంత్రోపాసన కాదు మంత్రోపాసన ద్వారా ప్రధాన శిష్యుడు అవతచ్చు మనం ప్రధాన గురువు కాలేం ముఖ్య శిష్యుడుగా ఉంటాము ముఖ్య గురువు కాలేము ఆరవ చక్రానికి చేరుకున్న వాళ్ళే గురువులు ఏడవ స్థితికి సహస్రానికి చేరుకున్న వారే పరమ గురువులు దానికి మార్గము ఆనాపానుసతి కానీ మంత్రోపాసన కాదు కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి యొక్క సిలబస్ హైయెస్ట్ సిలబస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సిలబస్ రిసెర్చ్ చేసే సిలబస్ ఇది హై స్కూల్ సిలబస్ కాదు ప్రైమరీ స్కూల్ సిలబస్ కాదు కనుక ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్లో ఈ ఎంట్రీ టికెటే ఎక్కడ మొదలు పెడతామంటే మనము అధోలోకమైన నోట్లో మొదలుపెట్టము ఊర్ధ్వలోకమైన నాసికతో మొదలుపడతాం మంత్రము అధోలోకమైన లో ఉంది ఆనాపానుసతి ఊర్ధ్వలోకమైన ఆ యొక్క నాసికలో ఉంది నోరు అడ్డంగా ఉంటుంది నాసిక నిలువుగా ఉంటుంది కనుక మనం అడ్డంగా ఈ లోకంలోనే తిరుగుతాము ఎంతో ఉపాసన చేసినా నిలువుగా సూటిగా పైలోకాలు చూసుకుని వెళ్ళిపోతాము నాసికలో స్థితం అవడం ద్వారా నాసిక ఎక్కడ మొదలవుతుందో దాని పేరే భ్రూమధ్యం అదే నాసికాగ్రం నాసికాగ్రం అంటే ఈ యొక్క ముక్కు కొనకాదు చాలామంది ముక్కు కొననుకుంటారు ముక్కు కొనకాదు అగ్రం అంటే మొదమటి మొట్టమొటి స్థానము కనుక భ్రూమద్యాన్నే నాసికాగ్రం అంటారు ఇది మరొకసారి మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో అంటే మనం ఆనాపాన సతి చేయాలంటే హాయిగా కూర్చుని ట్టేసుకొని చేతులు రెండు కట్టేసుకొని కళ్ళు రెండు కట్టేసుకుని మన మస్తిష్కాన్ని కట్టేసుకుని శ్వాస మీద ధ్యాసం ఉంచాలి అలా చేసినప్పుడు ఈ శ్వాస తనంతటి తాను చిన్నదిగా అయిపోతూ అయిపోతూ చివరికి నాసికాగ్రంలో అంటే భ్రూమధ్యంలో అంటే ఆజ్ఞా చక్రస్థానంలో అంటే సుదర్శన చక్రస్థానంలో తనంతట తాను సుఖంగా స్థితమైపోతుంది అప్పుడు ఆ స్థితిలో మనం తదేకమై ఉంటే తన్మయమై ఉంటే మూడవ కను యొక్క విస్ఫోటము మొదలవుతుంది ఈ మూడవ కను యొక్క విస్ఫోటాన్ని ఆ విస్ఫోటాన్ని గమనించడాన్ని విపస్తన అంటాం పశ్చతి అంటే సంస్కృతంలో చూడడము పస్తన అంటే పాళీభాషలో చూడడము వి అంటే విశేషంగా జయము విజయము ఆ వి అంటే విశేషంగా విశేషమైన చూపు ఆ మూడవ కంటి చూపు ముకంటి చూపు థర్డ్ ఐ విజన్ ఇవన్నీ కూడాను ఈ ఆనాపాన సతి ద్వారా మనకి వెంటనే లభించే కానుక మానం బహుమానం అద్భుత కానుక దాన్ని మనం ప్రతిరోజు అభ్యాసం చేసి దాని ద్వారా మెలిమెలిగా ఇతర లోకాలన్నీ తెలుసుకొని ఇతర లోకాలను సంచరిస్తూ జ్ఞాన విజ్ఞానాలను సంపాదించినప్పుడు సంపూర్ణమైన మల్టీడైమెన్షనల్ అవగాహన వచ్చినప్పుడు అప్పుడు మనం సహస్రాల స్థితికి చేరుకుంటాం చేరుకున్నట్టు కనుక ఈ విపత్సన అంటే మామూలుగా ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ గోయింక వారి విపసన మార్గము ఆ విపసన ఈ విపత్సన ఒకటే కాదు శ్రీ గోయింక గారికి అసలుకి విపత్సన అంటే అర్థమే తెలియదు ఏదైతే మామూలుగా కాయ అనూపాసన అనేది ఉందో దాన్ని ఆయన విపత్సన అని అనుకుంటున్నాడు అది పూర్తిగా తప్పు కనుక ఈరోజు మూడు పదాలు ఆనాపానసతి కాయానుపాసన విపత్సన అన్న మూడు పదాలకు అర్థం తెలుసుకుందాం గోయింక గారు కాయానుపాసననే అంటే రెండవ స్టేజ్నే విపత్సన అనే మూడవ స్టేజ్గా అర్థం చేసుకుంటున్నారు కనుకనే ఆ గోయింక గారి దగ్గరికి వెళ్ళి వచ్చేవారు సగం కన్ఫ్యూషన్లో పడిపోయారు వారు సరిగ్గానే మొదలుపెట్టారు కానీ ఎక్కడ అంతమవాలో వాళ్ళకి తెలియదు వాళ్లకు పాపం దారి వారు దారి తప్పిపోయి ఉన్నారు ఎప్పుడైతే మనం హాయిగా కూర్చుని ఆనాపానుసత మొదలుపడతామో ఈ ఆనాపానిసత్తు ఎంతసేపు చేయాలంటే కనీసం ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చోవాలి అంటే పదేళ్ల వాళ్ళు పది నిమిషాలు ఇరవై ఏళ్ళ వాళ్ళు ఇరవై నిమిషాలు ముప్పై ఏళ్ళ వాళ్ళు ముప్పై నిమిషాలు నలభై ఏళ్ళ వాళ్ళు నలభై నిమిషాలు యాభై ఏళ్ళ వాళ్ళు యాభై నిమిషాలు అరవై ఏళ్ల వాళ్ళు అరవై నిమిషాలు ఈ విధంగా మినిమం చేసుకోవాలి అంటే అన్నం ఉడకడానికి కాసేపు పడుతుంది కదా పొయ్యి మీద పెట్టడానికి ఊరికే పొయ్యి మీద పెట్టి తీసేస్తే ఉడకదు కదా అలాగే మనం కూడా ఉడకాలంటే కాసేపు ఈ ఆనాపానసతి అనే పొయ్యి మీద మనంత మనం నిలబడి ఉండాలి ఎంతసేపు నిలబడాలంటే ఎక్కువ వయసు ఉన్నప్పుడు ఎక్కువ ఆనాపానిసతి పొయ్యి మీద మనం కూర్చొని ఉండాలి మరి తక్కువ వయసు ఉన్నప్పుడు తక్కువ నిమిషాలు సరిపోతుంది అప్పుడే ఉడుకుతాం విప్పత్సన అనేది మనకు వస్తుంది ఈ విపసన వచ్చే ముందు ఈ కాయము ఉడుకుతుంది అంటే ఈ నాడీమండల శుద్ధి జరుగుతుంది అనేక అనేక ప్రాణసంచారాలు మన శరీరంలో జరగడం మనం గమనిస్తాం ఎక్కడెక్కడో నొప్పులు వస్తుంటాయి ఎక్కడెక్కడో ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టు మనం గమనిస్తుంటాం దీని అంతా కాయ అనుపాసన అని గౌతమ బుద్ధుడు అన్నాడు అంటే శరీరంలో నాడీ మండలంలో జరిగే మార్పులను మనం గమనిస్తూ ఉండడము అయితే గోయింక గారు ఈ కాయానుపాసన్నే విపసన అని అనుకుంటున్నాడు కనుకనే విపసన మార్గంలో అంటే గోయింక గారు చెప్పిన మార్గంలో కేవలము నాడీమండలి శుద్ధి జరుగుతోంది కానీ దివ్య దర్శనాలు థర్డ్ డెవిజన్స్కి అక్కడ తావులేదు అక్కడ తావులేకపోయేసరికి అందరూ కేవలం శరీరానుభూతులే శారీరక ఆరోగ్యమే పొందుతున్నారు కానీ ఆత్మవిజ్ఞానము పొందటం లేదు ఆత్మ విజ్ఞానము విపసన ద్వారానే వస్తుంది కాయానుపాసన ద్వారా ద్వారా రాదు నాడీ మండలం డెబ్బై నాడులు శుద్ధం కావడాన్ని ఆ శుద్ధం అవుతున్నప్పుడు వచ్చే నొప్పులను బాధలను అనుభవాలను గమనించడము దాన్ని కాయానుపాసన అంటారు కనుక ఆనాపానుసతి చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే అపారమైన ప్రాణశక్తి మన లోపలికి ప్రవహించి ఆ ప్రాణశక్తి అనేకానేక నాడులను కడుగుతూ ఉంటే ఆ యొక్క కదలికలను ఆ యొక్క కడిగే రీతులను కడిగడం ద్వారా వచ్చే నొప్పులను గమనించడం అనేది కాయానుపాసన కనుక ఎన్నో రోజులు మనం శారీరక నొప్పులను అనుభవిస్తూ ఉంటాం అందరూ అంటుంటారు అంతకుముందు లేని నొప్పి నాకు వచ్చిందండి అంటే అంతకుముందు కడగలేదు కనుక అది రోగగ్రస్తమై ఉంది కానీ కడిగినప్పుడు ఆ రోగము మనం మీద మనం రుద్దుతున్నాము కనుక నొప్పి వస్తుంది కానీ ఆ రుద్దడం వల్ల రోగాలు శాశ్వతంగా మాయమవుతాయి కనుక ఈ శారీరక నొప్పులు బాధలు అనేది కాయానుపాసంలో వచ్చే తప్పనిసరి బాధలు అందులో మనం వెళ్తేనే కానీ మనకి బహుమానమైన విపత్సనలో ఆ అజ్ఞాచక్రం మనకి సంభవించదు చాలామంది ఇవి తెలియక ధ్యానంలో నొప్పులు వస్తుందని చెప్పేసి ధ్యానం మానేస్తుంటారు ఆనాపానసతి అభ్యాసం మానేస్తుంటారు ఇది తెలివి తక్కువ పని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు ఆనాపానస మొదలుపెట్టిన తర్వాత అనేక నొప్పులు వస్తాయని తెలిసి ఆ నొప్పులను శుభ్రంగా భరిస్తూ ఈ నొప్పులు వస్తుంటాయి ఈ భరించాలి ఈ భరించే శక్తిని శంకరాచార్యుల తితీక్ష అన్నారు ఒక మనిషి ముముక్షు కావడానికి షట్ సంపత్తి ఉండాలి అని ఆయన అన్నాడు అందులో సామము దమము తితీక్ష ఉపరతి శ్రద్ధ సమాధానము అని ఆరు ఆరింటిని ఆయన షట్ సంపత్తి అన్నాడు అందులో మూడవది తితీక్ష అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు రకరకాల బాధలు వస్తాయి నాడీ మండలంలో శరీరంలో వాటన్నిటిని ఓపికగా భరిస్తూ కూర్చోవాలి దాన్నే తితీక్ష అంటాం అంటే నొప్పులను భరించే సహించే శక్తి మనిషి గత జన్మలో ఎంత నాడీ మండలం అశుద్ధం చేసుకున్నాడో మరి అంత అశుద్ధాన్ని మనం క్లీన్ చేసేటప్పుడు అంత ఎక్కువగా నొప్పులు వస్తుంటాయి గత జన్మలో మహాయోగం అయినప్పుడు ఏ నాడీ మండల శుద్ధి లేకుండా డైరెక్ట్గా విపాదిస్త వస్తుంది కనుక గత జన్మలో మనం యోగం చేయకపోతే గత జన్మలో ఎక్కువ పాప చరిత్రలమైతే ఈ జన్మలో మనం ఆనాపానసతీ అభ్యాసం మొదలుపెట్టినప్పుడు ఎన్నో రోజులు ఆ యొక్క నాడీ మండలి శుద్ధిలోనే గడపాల్సి వస్తుంది ఎన్నో గంటలు మనం ఆ యొక్క ఆన్ కాయ అనుపాసనను ఆ రెండవ స్టేజ్లో ఉండాలి ఎన్నో బాధలు అనుభవించాలి కానీ గత జన్మల్లో ఎంతో యోగ అభ్యాసైతే కాయ అనుపాసన అన్న రెండో స్టేజ్ పూర్తిగా ఉండకపోవచ్చు లేకపోతే బహుకొద్దిగా ఉండవచ్చు అంటే ఆనాపానిసతి చేస్తూనే వెంటనే మూడవ కన్ను తెరుచుకోవచ్చు విపాసన స్టేజ్కి వెళ్ళిపోవచ్చు ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ యు హన్ ఇన్ యువర్ ప్రీవియస్ ఇన్ కార్నేషన్స్ ఆర్ వాట్ యు హాట్ డన్ కనుక గత జన్మలో ఏం చేసాము ఏం తెలియదు అని బట్టే ఈ జన్మలో ఈ యొక్క కాయానుపాసన స్టేజు ఎంత ఉంటుంది ఎంత ఉండదు అన్నది మనకి తెలుస్తుంది కొంతమంది అంటారు అదేంటండి మీకు కళ్ళు మూసుకోవగానే ఆనాపానిసరి మొదలుపెట్టగానే మూడో కొన్ని తెరుచుకుంది మాకెందుకు రాలేదు అంటే అరే నీ చరిత్ర వేడు వారి చరిత్ర వేరు ఎన్ని జన్మలు నువ్వు ఏ విధంగా ప్రస్తుపటించావో అతను ఎన్ని జన్మలు ఎంత చక్కగా యోగాభ్యాసం చేశాడు తెలియదు కదా కనుక మన వర్తమానం ఎప్పుడు మన గతమానం మీద ఆధారపడి ఉంటుంది కనుక ఈ యొక్క కాయానుపాసన అంటే రెండవ స్టేజు అంటే నాడీ మండల శుద్ధి స్టేజు ఎన్ని రోజులు ఎన్ని వారాలో ఎన్ని సంవత్సరాలు ఉంటుందన్నది అది గత జన్మను బట్టి ఉంటుంది అలాగే దాన్ని బట్టే కాదు ఈ జన్మలో మనం ఎంత దీక్షాయుతంగా ఈ అభ్యాసం చేస్తామో దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది చాలా దీక్షగా చేస్తే నలభై రోజుల్లో ఎవరికైనా కానీ ఈ కాయానుపాసన నాడీ మండల శుద్ధి అనే స్టేజ్ పూర్తిగా అయిపోయి విపాసనలోకి వచ్చేస్తారు కనుకనే దీన్ని మండల దీక్ష అన్నారు జీసస్ ఫాస్టెడ్ ఫర్ 40 డేస్ అంటే జీసస్ ధ్యానం నలభై రోజులు ఏకదాటిగా చేసి అద్భుతమైన దివ్య దృష్టిని సంపాదించేసుకుని ఆ తర్వాత దైవపుత్రుడు అయిపోయాడు మనం కూడా జీసస్ క్రైస్ట్ లాగా దైవపుత్రులం కావాలంటే మనం కూడా నలభై రోజులు ఏకదాటిగా ఈ మండల దీక్షలో ఆనాపానసీ అభ్యాసం చేస్తే ప్రతి మనిషి తప్పకుండా అవుతాడు కానీ మనం నలభై రోజులు ఏకదాటిగా కూర్చోం మనకి సంసారము కనుక ఇంకొన్ని రోజు రోజులు ఎక్కువ పడుతుంది కానీ ఏకదీక్షతో ఆనాపానసతి చేయడం ద్వారానే మన నాడీ మండలం అంతా శుద్ధి అయ్యి కాయానుపాసన సెకండ్ స్టేజ్ దాటి విపత్సన అద్భుతమైన మూడవ స్టేజ్ అంటే దివ్య దృష్టి ఆ లోకాల్లో మనం ప్రవేశిస్తాము ముక్కంటులము అవుతాము ఈ ఆనాపానసతి అనేది రోజుకొకసారైనా నిశ్చలంగా కూర్చుని ఎవరి వయసు ఉంటుందో అన్ని నిమిషాలు కూర్చోవాలి మిగతా సమయాల్లో ఐదు నిమిషాలు దొరికితే ఐదు నిమిషాలు పది నిమిషాలు దొరికితే పది నిమిషాలు ఎంత సమయం ఎప్పుడు దొరికితే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోకుండా వేరే పని చేయలేనప్పుడు చక్కగా కళ్ళు రెండు మూసుకొని ఎక్కడంటే అక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టడం శుభ్రంగా అలవాటు చేసుకోవాలి అలాగే రాత్రి పడుకునే ముందు మనం ఎలానూ పడుకుంటాం కనుక ఆ పడుకునే ముందరే శ్వాస మీద ధ్యాస ద్వారా మనం నిద్రపోతే ఆ నిద్ర కూడా యోగ నిద్ర అయిపోతుంది అప్పుడు ఆ రాత్రి మనం శరీరం సూక్ష్మ శరీరం వదిలిపెట్టి పైలో కలిపినప్పుడు యోగ నిద్రలో మనకి ఎక్కువగా వాటి మీద ఆధిపత్యం వస్తుంది ఆ కళలు అనేవి అవి చక్కగా మనకి మనం రీసెర్చ్ చేసుకోవచ్చు అందులో వాటిని ఉపయోగకరంగా మలుచుకోవచ్చు రాత్రి మనం పడుకునే ముందర శ్వాస మీద ధ్యాస ద్వారా ఆనాపానుసతి చేస్తూ మనం పడుకోవడంలో వెళ్ళిపోతే ఆనాపానుసతి మనం అభ్యాసం చేస్తున్నప్పుడు గదిని చీకటి చేసుకోవాలి మంది కలిసి ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది మాస్టర్లతో కలిసి ధ్యానం చేస్తే ఎక్కువ శక్తి మనకి వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లలు దగ్గరించే ఆనాపానసతి మొదలుపెట్టాలి ఆనాపానసతి అనేది సర్వరోగ నివారణి సర్వభోగారిణి సర్వజ్ఞాన ప్రసాది ఈ ఆనాపానసతి అంటే ఇది దీన్ని సుఖ ప్రాణాయామం అని కూడా మనం పతంజలి భాషలో చెప్పుకోవచ్చు ప్రాణాయామం అంటే హఠయోగ ప్రాణాయామం అని సు సుఖ రాజయోగ ప్రాణాయామం అని రెండు విధాలుగా ఉంటుంది హఠయోగ ప్రాణాయామం అంటే అది అందులో కుంభకం అనేది ఉంటుంది శ్వాస పీల్చడాన్ని పూరకం అంటాము శ్వాస వదలడాన్ని రేచకం అంటాము శ్వాస నిలపడాన్ని కుంభించడాన్ని స్తంభింపజేయడాన్ని కుంభకము అంటాము రెండు రకాల కుంభకాలు ఉన్నాయి అంతర్ కుంభకము బహిర్ కుంభకము శ్వాస పీల్చి రోపల బిగబట్టడాన్ని అంతర్ కుంభకం అని శ్వాస వలిపెట్టేసిన తర్వాత మళ్ళీ తీసుకోకుండా ఉండడాన్ని అక్కడ స్తంభ శ్వాసని బయటే ఉంచు ఉంచడాన్ని బహిర్ అంటారు ఇలాగా అంతర్ అనేది హఠయోగ ప్రాణాయామంలో ప్రధానమైన అంశం కానీ రాజయోగ ప్రాణాయామంలో కుంభకము తీసివేయబడుతుంది కనుక ఈ యొక్క సుఖ ప్రాణాయామం ఉంటాము కేవలం పూలక రేచకాత్మకము కుంభక రహితము ఈ యొక్క సుఖ ప్రాణాయామము అథవా రాజయోగ ప్రాణాయామము అథవా పతంజలి యొక్క ప్రాణాయామము అథవా బుద్ధుడి యొక్క అనాపానసతి అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి మూల సిద్ధాంతము సృష్టిలో మూల సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్రకృతి ఎప్పుడు సహజంగా ఉంటుంది అది సులభ రీతిలో ఉంటుంది ఏదైతే ప్రకృతి సహజంగా ఉందో సులభ రీతిలో ఉందో అదే సత్యమైనది అని కూడా మనం తెలుసుకుంటాం అందుకే సత్యము సులభము సహజము ఈ మూడు ఒకటే అసహజమైనది అసత్యం అసత్యం అసహజంగా ఉంటుంది అసత్యము కష్టంగా ఉంటుంది సులభరీతిలో ఉండదు కనుక గుర్తుంచుకోండి సత్యం తెలుసుకోవాలంటే అతి సులభంగా ఉండేది అతి సత్యం అతి కఠినంగా ఉండేది కఠోరంగా ఉండేది అది అసత్యం అలాగే అతి సహజంగా ఉండేది సత్యము అసహజంగా ఉండేదే అసత్యం కనుక సహజత సత్యత సులభత ఈ మూడు కూడాను పర్యాయ పదాలు ఒకటి ఉంటే మిగతా రెండు ఉంటాయి అక్కడ కనుక ఈ హఠయోగ ప్రాణాయామంలో అది అసహజమైనది కుంభించడం అనేది అది కఠోరమైనది అది సత్యానికి సుదూరమైనది కనుకనే ఆనాపానసిన ఈ హఠయోగ ప్రాణాయామాలు గౌతమ ముగ్ధుడు ఎన్నో చేశాడు సంవత్సరాల తరబడి చేసి వాటి యొక్క నిష్ఫలతను ఆయన అనుభవించి వాటిని కాలతన్నాడు కాలదని ఆయన చిన్నప్పటి నుంచి నుంచి ఏ విధంగా నేను గమనించాను మొత్తం మీద శ్వాసలోనే ఎక్కడో రహస్యం ఉందని తెలుసు కానీ ఆ శ్వాసలో ఈ కఠోర సహితమైన శ్వాసలను ఆయన అభ్యాసం చేసి వాటిలో నిష్ఫలతను అనుభవించి దాన్ని దూరం చేసుకుని సహజమైన ఎప్పుడైతే అసహజమైన మరి శ్స రీతులను సహజమైన శ్వాస రీతి అక్కడ మిగిలిపోతుంది ఏమిటి సహజమైన శ్వాసరీతి ఆయన ఆయనకు అనుకుని చిన్నప్పటి నుంచి నేను ఎలా చేస్తున్నానో అదే అనుకొని ఆ ఆనాపాన సతి ఆయన మొదలుపెట్టాడు